గణపతి గ్రంహవేకే కవీనా జ్యేష్ఠరాజన్ బ్రహ్మాణ బ్రహ్మణి దామహాగాధిపతాశివారా శాచార్యమస్మాచార్యం కాన్ వందే గిరి పరంపరా యంతో నమోదాను రాత్రుత్రల ఇంద్రియాణ సర్వాణి సర్వన్ అహం బ్రహ్మ నిరాక్యాకరణస్ తదాత్మని పనిషత్సూ ధర్మాస్ సుని సీత్రేణ ప్రబుద్ధ దిశం దిశం పటి అన్యత్రాయనమల బంధనేత ఆమంత్రేణ అదేతర ఏమే ఖలు శోమ దిశం దిశం పపితన నల్బ్ధ్వాణమేత ప్రాణబంధనం సో ప్రాణబంధనం హి సంయమన ప్రాణ అంటే ఈశ్వరుడు ప్రాణశబ్దానికి ముఖ్యార్థం ఏమిటంటే ముఖ్యార్థం ఏంటి ఒకే అర్థం అదేమంటే ఈశ్వరుడు అనర్థం ఈశ్వరుణ్ణి ఉపనిషత్ భాషలో చెప్పాలంటే హిరణ్యగర్భ అని అంటారు లేకపోతే ప్రాణ అంటారు ఎందుకంటే ఉపనిషత్తు దగ్గరికి వచ్చేప్పటికీ ఈశ్వరుని యొక్క నిర్వచనమే మారిపోతుంది ఆ విషనే నారిపోతుంది మామూలుగా మీరు విష్ణువు శివుడు అంటే దిగ్గ ఒంకల్ సిట్టింగ్ సంగారాన్ని ఒక ఫీలింగ్లో ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు హిరణ్య అంటే సర్వ జగద్వ్యాపకమైన ఏ నిత్యని జెన్స్ చైతన్యము కలదు అది ఈశ్వరుడు ప్రాణ అంటే ప్రాణము ఇసి సెవెన్ మిరకిల్స్ ఆఫ్ లైఫ్ అని అర్థం ఒక పుస్తకం ఉంటుంది సెవెన్ మిరకిల్స్ ఆఫ్ లైఫ్ అని సో మీకు ఎక్కడ చూసినా కూడా ప్రాణశక్తి అలాగా పెరికలాడుకుతూ ఉంటుంది జగత్ అంతా కూడా ఎక్కడ చూసినా ఎంత శక్తి ఉందో మీరు అసలు ఆలోచించగూడదు యాటమ్ బాంబు అంటారు యాటమ్ బాంబులో ఎంత శక్తి ఉందో మీరు ఆలోచన హీరోయిన్ అనే నాటం ఎంత శక్తి ఉందంటే ఒక గ్రామ్ యురేనియం తోటి ఒక సంవత్సర కాలం ఒక నగరానికి మీరు ఎలక్ట్రిసిటీ సప్లై చేయొచ్చు అంతా చెప్తుంది వీళ్ళు రాడ్స్ దారిస్తారు వీళ్ళ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అని న్యూక్లియార్ ఫ్యూల్ అంటే రాడ్స్ యురేనియం రాడ్స్ యురేనియం వస్తుంది దాన్ని ఆ రాడ్స్ షేప్లోకి చేస్తారు వీళ్ళు ఓడి నుంచి యురేనియం చేయడం వల్ల కాదు వీళ్ళు వచ్చిన యురేనియం రాడ్స్ షేప్లోకి చేస్తారు దానికోసం పెద్ద ఆ యురేనియం అమెరికా అన్నది మనకి ఇప్పుడు ఎవరు అమ్ముతున్నారో మాకు తెలియదు కానీ అమెరికా ఒకప్పుడు అనేది మనకేమో అమెరికా అగ్రిమెంట్ ఉండేది ఇంకా ఇరేనియం ఇవ్వాలి అని ఎలక్ట్రిసిటీ కోసం ఆ తర్వాత వాళ్ళ బ్రేక్ చేశారు అమెరికా వాళ్ళని పూర్తిగా నమ్మకూడదు బికాసే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సెల్ఫ్ చూసుకుంటారు ఎందుకంటే మొత్తానికి ఇంకో చోట నుంచి తెచ్చుకుంటున్నారు ఆ యురేనియం వస్తుంది వాళ్ళు వాయిరేనియం అంటే మొదటి కిందగా వస్తుంది దాన్ని వీళ్ళు రాడ్స్ షేప్ లో తీసుకొస్తాం ఆ రాడ్స్ ని రియాక్టర్ లో కూర్చోబెడతాం అఖిల్గా ఎలక్ట్రిసిటీ వస్తుంది ఒక రాడ్ తోటి మీరు బొంబాయికి ఎలక్ట్రిసిటీ సంవత్సర కాలం సప్లై చేయొచ్చు ఎంత శక్తి ఉందంటే ఇంకా హైడ్రోజన్ బాంబు దీనికి తాతము ఈ ఆటం బాంబుకి హైడ్రోజన్ ఆటమ్ ఎంత ఉంటుందండి స్మాలెస్ట్ ఆఫ్ ది ఆటమ్స్ ఎంత శక్తి లైఫ్ చూడండి ఇంకా లైఫ్ చూస్తే ఎంత విద్దూరంగా ఉంటుందంటే ఈ శక్తి దీనికి ప్రాణహానికర్ ఈ శక్తి రూపంగా ఈశ్వరుణ్ణి భావన చేస్తాను దానికి ప్రాణహానికర్ ఇప్పుడు ఈ మనస్సుండే ఈ మనస్సు ఈ సకల జగద్వ్యాపకమైన ఆ ప్రాణశక్తినే ఆహారపడి ఉండే ఎందుకంటే ఆహారం లేకపోతే మనస్సు లేదు నీరు లేకపోతే మనస్సు లేదు గాలి లేకపోతే మనస్సు లేదు ప్రాణబంధనం హి శౌమ్య మన అంటే ఇక్కడ మనకి విశ్రాంతి లభించాలంటే మనం మన మూలస్థానాన్ని చేరుకోవాలి నరుడి యొక్క మూలస్థానం నారాయణుడు కాబట్టి నరుడికి సంసారంలో విశ్రాంతి లభించదు నారాయణని ఎందు విశ్రాంతి లభిస్తుంది జీవుడికి ఈశ్వరుని ఎందు విశ్రాంతి లభిస్తుంది కాబట్టి సో అది ఐడియా ప్రాణబంధనం హి సౌమ్య మనహ కొంచెం టెక్నికల్ గా చెప్పాలంటే సకల జగజ్ఞాతకమైన ఏ ప్రాణశక్తి ఏ పరమేశ్వరుడు ఆ ఈశ్వరుడు వాయు రూపంగా ఈ హృదయంలో ప్రతిఫలించినప్పుడు ఇక్కడ లైఫ్ ఉద్బుద్ధమవుతుంది ఆ లైఫ్ ను నేర్చే మనశ్శక్తి కూడా వస్తుంది ప్రాణం నుంచి మనస్సు వస్తుంది నేర్థంగా ఉన్నారనుకోండి మనస్సు కూడా పనిచేస్తుంది అది ఓపిక్ గా ఉన్నారనుకోండి మనస్సు కూడా బాగా పనిచేస్తుంది ప్రాణబంధనం హి సౌమ్య దిస్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ప్రాణవామ అల్సో సో మనం చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తున్నాను జీవితంలో shakti, ప్రాణశక్తి సెకండరీ ప్రాణశక్తి అండర్లైన్ గా ఉంటుంది మనం ఇట్ దోకస్ మన ఫోకస్ లో రాదు మన ఫోకస్ అంతా మైండ్ తోటి మనం బతుకుతూ ఉంటాం మనఃప్రధానంగా బతుకుతూ ఉంటాం తన్మన తన్మన దిసం దిసం పతిత్వ మనం అన్ని వైపులకి తిరుగుతాం తిరుగుతామంటే మనస్సుతో తిరుగుతా ఉంటాం ఫిజికల్ గా తిరుగుతామని కాదు సో ఇటు అటు అటు అన్ని సందర్భ అన్ని చోట్లకి కూడా విశ్రాంతి కోసమని లేకపోతే సుఖానుభూతి కోసమని ఆ పక్షుల ఎగిరి ఎగిరి ఎగిరి అలిసిపోతాం పెద్దనా లేవడం అంటే బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేస్తాం ఎవరడానికి కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తాం లంచ్ ఎందుకుంటే ఇవరడం కోసమే డిన్నర్ కూడా ఈ ఎదరడం కోసమే రాత్రి ఓపెన్ బాగా అలిసిపోతాం ఎగిరి ఎగిరి ఎగిరి అలిసిపోతాం అలిసిపోయే ఆ ప్రాణదేవతలను విలైనమై విశ్రాంతి తీసుకుంటాం దిస్ ఇస్ మార్ ఫోల్ సో ఈ మన మనప్రధానమైన జీవితంలో మనం ఉంటాం మనస్ప్రధానమైన జీవితం పేరే సంసారం సంసార విముక్తి ఏంటంటే ప్రాణప్రధానమైన జీవితం ఎందుకంటే ఏదైనా ఒక ఘటన జరిగిందనుకోండి జరిగినప్పుడు అది మంచిది లేక చెడ్డది అని నిర్వచనం చెప్పి ఇది మనస్సు ప్రాణం ఏ నిర్వచనం చెప్పదు సో మనస్సుకి పెర్ఫ్యూమ్ కావాలి లంగ్స్ కి పెర్ఫ్యూమ్ అక్కర్లా లంగ్స్ దేదో మీకు పెర్ఫ్యూమ్ ఇన్ఫాక్ట్ దిటెస్ కానీ టూ మచ్ పెర్ఫ్యూమైజ్ ఎలా ఉండే ఎక్కడ నేను ఒక ఇంటికి దిక్షకు వెళ్ళా దీక్షకు వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్వామీజీ వచ్చాక సోఫాలు ఉన్నాయి సడన్ గా ఒక ఈ స్ప్రే ఉంటాయి ఈ స్ప్రేలు అంటే నేను అనుకున్నా దేవాలేనో ఉద్యోగులుగా ఉంటాయి అనుకున్నా అదే అక్కర్లేదు ఈ పెర్ఫ్యూమేషన్ సో ఒకటి వచ్చి ఆ స్ప్రే సోఫాల మీద అక్కడే స్ప్రే చేసిపోయారు చాలా పరిమళం ఈ లోపల ఆ యజమాను నిన్న రిసీవ్ చేసుకుంది రాయలొచ్చా వచ్చి అదే కూర్చోండి కూర్చున్నారు అలా కళ్ళు కళ్ళు తగ్గుతూనే ఉన్నారు ఏదైనా అంతలో తగ్గుతున్నారు ఏంటంటే అనారోగ్య ఆరోగ్యం బాగుండదని చాలా దగ్గు వస్తుంది అని అడుగుతా మరి ఈ స్ప్రే ఎందుకంటే నడిపిస్తే స్ప్రే అని అడిగాను అదైతే పరిమళం కోసం నీ దగ్గు పోసే ఆ పరిమళమే కారణమైన చూసుకోండి చెప్తాను అదే ఇదా ప్రసంగ ఎందుకంటే చెప్పాలి అనిపించి చెప్పాను అయితే నా తర్వాత రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్పారు నాకు మీరు చెప్పింది కరెక్ట్ మెస్టారు అది ఆ స్ప్రే నా తర్వాత ఈ దగ్గర కూడా తగ్గిం చేశారు నువ్వు ఆ స్త్రీలు సంతోషిస్తురే మరియు తీసిరే క్లీన్లో లేకపోతే క్లీన్ చేసుకోవాలి కానీ స్ప్రే కొంత సో మనస్సుకి కావాలి పరిమిళ భోగాలన్నీ మనస్సుకి కావాలి ప్రాణానికి భోగాలు అక్కర్లా కాబట్టి మీరు ప్రాణప్రధానమైన జీవితం చేస్తారా లేకపోతే మనస్ప్రధానమైన జీవితం గడుపుతారా ప్రాణప్రధానమైన జీవితం అంటే కేవల యాత్ర జీవనయాత్ర అంతే మనస్ప్రధానమైన జీవితం అంటే భోగవాసనలు ఇదే దిశ నిశం పతిక్వ అన్ని రైతులకి ఎగిరెగిరి అలసిపోయి విశ్రాంతి లేకుండా అదంతా మనస్ప్రధానమైన జీవితం ప్రాణాయామంలో జరిగేది ఏంటంటే మనస్సు నుంచి పోకస్ని ప్రాణం నీటికి మరణ మరణుష్ట దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాణాయామం ఎక్కడన్నాం మారుస్తున్నాము ప్రాణశాణ ప్రాణశరీరో భారూప ఇదిశ్రుతే అతస్ దేవతా ప్రాణం ప్రాణాఖ్యా మనఃప్రధానులైన జీవుడు ఆ దేవతని ఆశ్రయిస్తాడు తాను ఉపశ్రయత మనఃప్రధానులైన జీవుడు జీవుడంటే మనఃప్రధానుడు మనస్సు ప్రధానంగా ముందుకు అడిగి వేసి వాడి పేరే జీవుడు మనస్సును మీరు వ్యవస్థ చేసేస్తారనుకోండి నేను జీవుడు లేడు అక్కడ జీవాల జీవుడు ఉండడు ఈశ్వరుడు వచ్చేస్తాడు ఇది వ్యాసింపు వేస్తారు కాబట్టి మనఃప్రధానుడైన జీవుడు అలసి సొలసి తాన్ దేవతా ఏవ ఉపశ్రయతే ఆ ప్రాణదేవతనే ప్రాణము అనే పేరు కలిగిన దేవత ఎవరో దేవత సత్ సద్దేవత స్వ సేవతని ఆశ్రయిస్తాడు ప్రాణోబంధనం ఎస్ మనసాబంధనం ఈ దహనీ సమాసం ప్రాణోబంధనం ఎస్ తత్ ప్రాణబంధనం దేనికైతే దేనికైతే అంటే అదేనితే అది మనస్సు ఎస్య మనసే మనస్సునికైతే ప్రాణమే బంధనము బంధనము అంటే ఆశ్రయమో అని సో ప్రాణబంధనం అక్కడ ఉపశ్రయతే కదా అక్కడికి వెళ్లి ఆశ్రయిస్తుంది ప్రాణమే కట్టు కట్టేసే రాత లేకపోతే కట్టేసింది ఆ పక్షి దృష్టాంతంలో కాబట్టి ఆ ప్రాణమే బంధనముగా కలిగి ఉన్నది హియస్మాత్ ప్రాణబంధనం హి సౌమ్య మనహ మనస్సు వెళ్లి ప్రాణంలో ఎందుకు విలేనం ఎందుకంటే హియస్మాత్ ఎందుకంటే ప్రాణబంధనం యొక్క మూలస్థానము ప్రాణమే సో అదే మనహ ప్రాణోపలక్షిత దేవతాశ్రయంపలక్షితో జీవ ఇది ప్రాణబంధనం సోమ్య మనహ అన్నప్పుడు మనహ అంటే మన ఉపలక్షితో జీవ అని అర్థం మీరు జీవుణ్ణి చూపించండి అని అడిగారు అనుకోండి మీరు మనస్సును చూపించితే జీవుణ్ణి చూపించండి మనస్సు ద్వారానే జీవుడిని చూపిస్తాడు కాబట్టి జీవుడు ఎలా ఉంటాడని అడిగారు అనుకోండి అయితే నీకు చూపిస్తాను జస్ట్ జీవుని చముతాడు ఈ లోపల అతను ఏమంటాడంటే వాడికి అయితే దొరకకుండగా మనం లాగేసి ఉపాయంతుంటారో అంటాడు ఆ ఇదే జీవుడు ఇదే జీవుడు నీకు జీవుడు దొరికాడు కదా కాబట్టి జీవుని చూపించమంటే ఇలాగ తీసి చూపిస్తారా ఏమీ అంగుష్టమాత్రం అంకుష్టంలాగ ఏదైనా తీసి విడతీసి చూపించడానికి ఏమి ఉంటుంది సో జస్ట్ గీసుని చముటాయి కమ్మా అంటే ఏవే ఉంటాడు కాబట్టి ఏంటి దిస్ లెటస్ ఇస్ జీవ మన ఉపలక్ష్యతో జీవహ మనస్సు బయటకొస్తే వాడి మనస్సులో ఉన్నదేదో వాడు బయట పెడితే దాని ద్వారా నేను జీవుని చూపిస్తాను జీవుని చూపిస్తారంటే ఎదురుకుండా చూపిస్తారని కాదు జీవుడు తెలుసుకోగలుగుతారు వేలుతోటి చంద్రుని చూపించినట్టు వేలుతో చంద్రుని ఇదే ఈ మనస్సు ఇదే జీవుడు అని చూపిస్తాడు మనహ అంటే మన ఉపలక్షితో జీవహ ఇంకా ప్రాణ అంటే ఏంటి ప్రాణ ఉపలక్షిత దేవత కాబట్టి దేవత అంటే సద్దేవత ఈశ్వరుడు ఈశ్వరుణ్ణి చూపించమని మీద అడిగితే ఓకే ఐ విషో యూ జస్ట్ గాలి పీల్చు గాలి వీదిలిపెట్టు వాట్ ఈజ్ ఇట్ ప్ర ఎక్స్పీరియన్స్ గాలి పీల్చినప్పుడు ఒక ఒక పూర్ణత్వం ఒక శక్తి శరీరం అంతా కూడా వ్యాపించినట్టుగా ఒక శక్తి నీకు అనుభవానికి వస్తుందా వస్తుంది గాలి విడిచిపెట్టు ఒక ఫ్రెష్నెస్ అనుభవానికి వస్తుందా వస్తుంది ఇదిగో ఈ శక్తి ఈ ఫ్రెష్నెస్ దీనికి ఇదే అదే ఉంది ఇదే దేవుడు అంటే దీని ద్వారా దీని సోర్స్ ఏదైతే ఉందో నేను ఎటు పాయింట్అవుట్ చేస్తుందో అటు చంద్రుడు ఉన్నాడన్నట్టుగా ఈ ప్రాణశక్తి యొక్క అనుభవం మీకు ఏదైతే వస్తుందో దీని ద్వారా మీరు ఈశ్వరుని తెలుసుకోగలుగుతారు స్కూల్స్ ఇది మేము ఈశ్వర సో ఈ జీవుడికి ఆ ఈశ్వరుడు అశ్జ ప్రాణబంధనం సోమ్యు మన కల గొప్ప ప్రతిపాదన పరాత అశనా సౌమ్య విజాయతరుషిషి నామ ఆప ఏ తదశిన్నయే తేనాయ అశ్వనాయ పురుషనాయంత ఆచక్ష అశనావేపీ ఉత్పతి సూమ్యబిజా మేదమూలం భవిష్యతి ఇప్పుడు నిద్ర గురించి చెప్పడం లేదు నిద్రమైన వ్యాఖ్యానం పూర్తి ఇప్పుడు హే సౌమ్య నే అంటే నా నుండి మొట్ట నా నుండి అశనాపుజానీ ఆకలి ఈ రెండింటి గురించి తెలుసుకోవాలంటున్నారు ఈ చాంద్రోత్సం చాలా సైంటిఫిక్ గా ఉంటుంది అప్రోచ్ అంతా సైంటిఫిక్ గా ఉంటుంది ఇప్పుడు దేవుడి గురించి చెప్పండి మహాత్ముడి దగ్గరికి ఎందుకెళ్తారు దేవుని గురించి చెప్పండి అంటారు దేవుడి గురించి చెప్పండి అని మీరు వెళ్ళారనుకోండి ఆ సుడు దేవుడు వైకుంఠంలో ఉంటుంది వైకుంఠం ఎక్కడ ఉంటుంది అంటే బ్రహ్మలోకానికి పైన ఉంటుంది ఓ బ్రహ్మలోకం అదేమో మహర్ లోకానికి పైన లేకపోతే స్వర్గలోకానికి పైన స్వర్గలోకం ఎక్కడ ఉంటుంది మీకు పార్భూము భూలోకానికి పూర్వ భూములు ఓకే అక్కడ వైకుంఠంలో ఎక్కడ ఉంటాడు కాపౌండ్ వాళ్ళు ఉంటుంది గేట్లుంటాయి లోపల ప్రాసాదంలో ఉంటాయి అని చెప్పారనుకోండి అదొక ధర ఇక్కడ మీకు ఎక్కడన్నా అలా కనబడిందా మరి ఈ ధోరణ ఎలా ఉంటుంది నీకు దేవుడి గురించి తెలుసుకోవాలనుంది కదా నీకు అనుభవానికి వచ్చేసతే దాంట్లో దేవుణ్ణి దర్శించే ప్రయత్నం ప్రాణంలో దేవుణ్ణి దర్శించే ప్రయత్నం ప్రాణశక్తిలో సర్వవ్యాపకమైనటువంటి ప్రాణంలో దేవుణ్ణి ఇదంతా ఎంటైర్లీ అప్రోచ్ ఇచ్చేసి దీనికి దానికి అది దట్ ఈ సింబాలిక్ ఆఫ్ డిస్ అంటే పర్వాలేదు అంతేగాని అది వేరు ఇది వేరంటే ఇట్ బికమ్స్ సిల్ అంచేతనే ఇప్పుడు కూడా ఉపాసనా కర్మ జ్ఞానం నుంచి దూరం కాకూడదు ఉపాసనా కర్మలు జ్ఞానం నుంచి ఎప్పుడైతే దూరం అయిపోయాయో అప్పుడే పోయిందంటే దాని దాని పాసా పోయింది దాంట్లో ఉండే శక్తి దారిపోతుంది ఎందుకంటే సో అశనా పాసే శూన్య విజాలీ సోన్ నిద్ర గురించి చెప్పడానికి ఎంత ఎక్స్పెరిమెంటల్ గా ఉంటుంది ఈ సెక్షన్ అంతా సైంటిఫిక్ గానే ఉంటుంది అంతా ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ చూసాం ఆ ఆ నిరూపణ ఎలా ఉంది చూడండి అన్నమయం మనహ హిజోమయీ వాక్ ఆ నిరూపణం పెర్ఫెక్ట్ నిరూపణ అధ్యాత్మాన్ని అధిభూతంతో కలిపేటువంటి నిరూపణం మనహ అధ్యాత్మం అన్నం అధిభూతం ప్రాణ అధ్యాత్మం ఆపహ అధిభూతం తర్వాత ఇంకొకటి ఏంటి సో తేజ అధిభూతం వా అధ్యా కాబట్టి అధ్యాత్మాన్ని అధిభూతం నుంచి ఎప్పుడూ ఐసోలేట్ చేయకూడదు ఐసోలేషనిజం అని ఇట్స్ ఎ సిండ్రోమ్ ఐఆమ్ ఐసోలేటెడ్ ఫోర్ ఎవ్రీథింగ్ ఎల్స్ అని ఫీల్ అయితే ఆ ఫీలింగ్ లో బాగా దృఢపడితే వారి కోసం ఇంట్లో డిప్రెషన్ ఐసోలేషనిజం ఈజ్ అ డిసీజ్ మనలో కూడా ఉన్న కొద్ది గొప్ప డిసీజ్ అండ్ బడ్ డిసీజ్ మేక్స్ అస్ లిమిటెడ్ ఇండివిజువల్స్ దానిని న్యూట్రలైజ్ చేసేటువంటి అద్భుతమైన ప్రణాళిక మనం అన్నమయో అన్నమయ్య మన హాట్సెట్రా అలాగే ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు అశనా పిపాస అది నిజానికి అశనాయా సంస్కృత పదం అల్లట సన్నంతము సన్నంతములనే అష్టనామంటూ ఉంటాను నేను అన్న కూడా చెప్పాలి ఇచ్చ ఉన్న చోట ఆ పదం వస్తుంది సో పాఠం ఇచ్ఛ పిపాస తాగాలనే కోరిక దానికి దప్పిక అనిపో అలాగే అశితం ఇచ్చా తినాలనే కోరిక అశనాయా అవుతుంది వెరీ స్పెషల్ వర్డ్ అశనాయ అశనాయ హరస్వం కాదు అశనం అంటే భోజనం అశనాయ హ్రస్వం ఎలా ఉంటుంది జ్ఞానాయ రామాయ అనే చతుర్థాక అది కాదు అశనాయా అంటే అదైతే భోజనము కొరకు అని వచ్చాం అశనాయ కానీ అంటే ఆకలీన దినాలనే కోరిక ఆకలి ఈ ఆకలి దప్పికల గురించి చెప్తాను నువ్వు తెలుసుకో హే సోమ్య వీడేటి పన్నెండు సంవత్సరాలు గురుకులవాసం చేసొచ్చి వీడు ఆకలి దప్పికల గురించి నిద్ర గురించి తండ్రి దగ్గర నేర్చుకుంటున్నాడు బట్ ఈ థింగ్ ఇట్ ఈస్ శాస్త్రం అంటే అలా ఉంటుందో ఓకే చెప్పేది ఎత్రై తత్పురుష అశిష్యతి నామ నిద్రపోతున్న వాడికి పేరేమిటండి స్వతి నామ భోజనం చెయ్యాలి ఆకలిగా ఉందనుకున్న వాడికి పేరేమిటి ఇప్పుడు అశిష్యశి నామ అశితు ఇచ్చి కన్నంత అశిష్యశి నామా ఇప్పుడు వారికి పేరు పెట్టం నిద్రపోతున్న వాడికి ఏం గుణనామా గుణాలు పెట్టిన పేరు కంటి పెట్టిన పేరుకి సందర్భం లేని పేరు దానికి ఏమిటి సందర్భం వాళ్లకు ఉన్నటువంటి సంస్కారాన్ని బట్టి వీరికి పెట్టారు కానీ వీరిని బట్టి పెట్టిన పేరు కనుక వాళ్లకున్న సంస్కారం ఏమిటి వీడు ఈ కుర్రాడికి వీడు మా తాతగారి పేరుండాలి మా నాన్నగారి పేరు ఉండాలి మనం ఏం వెంబడేశ్వర స్వామి కొనుక్కోవడం ఇలా కూడా పెడతాను కానీ వీరి బట్టి వీరికి పేరేం పెడతారు ఈ లక్షణం ఏమిటో వాళ్ళకి ఏం తెలుస్తుంది ఈ బట్టి పేరు పెట్టరు కానీ ఇక్కడ వాడి లక్షణాన్ని బట్టి పేరు పెడతాం కాబట్టి గుణనామం వాడు ఆకలిగా ఉన్నాడు అశీసేషన్కి అని పేరు పెట్టాడు ఏమిటి అశిష్యశతి అంటే చూడండి ఆప ఈ అశనాయ ఈ అశనాయ అన్నది ఏదైతే ఉందో అది అప్పులే అప్పు అంటే నీళ్ళు ఆప ఈ అశనాయ ఆకలి అది అప్పులు మాత్రమే లేదంటే అప్పులు అశనాయ ఎందుకైంది అంటే తద్థా గోమాయ అశ్వనాయ పురుషనాయ మూడు కృష్టాంతాలు ఇచ్చారు గోమాయ దాహ నయతి గోనాయ నాయా నయే అనే ధాతు నుంచి తెచ్చింది ఈ నీ నయే ఇది వెరీ స్పెషల్ ధాతూ ఆం నద్యాం నిభ్యంతో అదే ఆధాతులు అనేది హూత్రం అంటే తీసుకువెళ్ళుట నడిపించుట గోనాయ తీసుకు తోలుకు వెళ్ళువాడు అంటే ఈ అశ్వనాయ దుర్రమును నడిపించువాడు అశ్వనాయ పురుష నాయ అదే డ్రిల్ మాస్టర్ డ్రిల్ చేస్తున్నందుకంటే వీళ్ళందరి చేత మనం పురుష నాయ ఒకరు పురుషులందరినీ నడిపించుకెళ్తూ ఉంటాడు ఇంకొకడు వాళ్ళ హెడ్ పురుషనాయ ఇప్పుడు చెప్పండి అశనాయ అష అంటే తెన్నది చిన్నదాన్ని ముందుకు నడిపించింది ఏంటి ఆపహ అప్పులు అంటే అదేంటి అశరాయలో శేషమయ కన్ అశనాగా చెన్నంతో అసరాగా ఆకల వచ్చింది అప్పులో అశనాయ ఎందుకంటే మనం శుతిక లక్క చేస్తాం అక్కడ అశనాన్ని నయతి కాదు అశితం నయంతే చిన్నదాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాయి కాబట్టి అశనాయా అంటే అప్పులు నీరు అని అర్థం తదప ఆచక్ష అశనాయోతి అంతేగానే అప్పులకి అశనాయా ఒక మంచిది తరైత శృంగముత్పతితం సౌమ్య విజానీ నేదమ మూలం భవిష్యతీ సోహే సోమ్య నువ్వెప్పుడు కూడా ఈ శృంగం ఉత్పతితం శృంగమంటే కార్యం అనర్థం ఎఫెక్ట్ ప్రొడక్ట్ కార్యము శృంగశప్తం వెరీ కార్యము ముందుకు నీవు అది కార్యము గుర్తించాలి విజామీహి శృంగం ఉత్పటితం ఉద్బుద్ధమైనది అది కార్యము అని తెలుసుకో కార్యం అని ఎప్పుడైతే దాన్ని నువ్వు అర్థం చేసుకున్నావో ఇదం అమూలం న భవిష్యతి ఇది విజానుహి ఈ కార్యము నాకు మూలమంటుంది కారణము అని కూడా తెలుసుకో అంటే కార్యబుద్ధి కారణ బుద్ధి అని రెండు ఉంటాయి మీకు ఈ మాట కార్యబుద్ధి అంటే ఎదురకుండా నామరూప బుద్ధి అని కార్యబుద్ధి అంటే నామరూప బుద్ధి కారణ బుద్ధి అంటే తత్వ బుద్ధి సో ఇప్పుడు మీరు ఫ్యాషన్ చూస్తారా ఫ్యాబ్రిక్ చూస్తారా అది అది ఫ్యాషన్ చూస్తారా ఫ్యాబ్రిక్ చూస్తారా సో ఫ్యాబ్రిక్ చూసేవాడి యొక్క ధోరణం అంటే కొంచెం మన్ని కాటిని చూసుకుంటాడు కాటన్ కావాలి మన్ని మామూలుగా చెక్క షేట్ జనరల్గా ఉంటే సరిపడుతుంది ఏదో సంసారపక్షంగా ఉంటే సరిపడుతుంది ఇదొక అప్రోచ్ రెండో అప్రోచ్ ఏమిటంటే ఫ్యాక్ట్రిక్ ఈజ్ నాట్ ఎందుకంటే వారం రోజుల్లో శాసనం మారిపోతుంది మారిపోతే ఇదే రోజు కూర్చుంటా ఇంకొకటి కూర్చుంటాం వార్ గ్రో ఉద్దాం వార్ గ్రో ఒక్కొక్కటి వార్ గ్రూప్ మామూలుగా అయితే సామాన్య కుటుంబీకులైతే పాతిక మంది కట్టుకోవచ్చు ఆ సామాగ్రి అంతా కూడా అంత వార్ రేపు ఫ్యాషన్లలో మారుతూ ఉంటాయి మానవుల ఒకరు పారేస్తాం ఫ్యాబ్రిక్ దాని ఉంది కదా ఇంకా తిరగలేదు కదా ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ దృష్టి సో కొత్త కొత్తగా ఫ్యాషన్ వచ్చినప్పుడల్లా పాత తీసి పారేస్తా ఉన్నాం కొత్తది ఫ్యాషన్ దృష్టి కాబట్టి ఉంది ఏమిటి ఫ్యాషన్ దృష్ట్యా ఫ్యాబ్రిక్ దృష్ట్యా సో ఫ్యాషన్ దృష్టి అయితే నామరూప దృష్టి ఫ్యాబ్రిక్ దృష్టి అయితే కారణ దృష్టి సో ఫ్యాబ్రిక్ ఫ్యాషన్ దృష్టి వాడు సంసారంలో కొట్టుకుపోకపోతే ఫ్యాషన్లో కొట్ట వాడు కన్ను తెరిచి నాటికి జీవితంలో మూడు గంటలు అయిపోతుంది ఈ ఫ్యాషన్ దృష్టి కలవాడు ఫ్యాబ్రిక్ దృష్టి కలవాడు నేల మీద నిలబడి ఉంటాడు వాడు ఎప్పటికైనా వివేకాన్ని తెలుసుకుని జ్ఞానాన్ని పొందే ఛాన్స్ ఉంది కాబట్టి ఫ్యాషన్ దృష్టి ఫ్యాబ్రిక్ దృష్టి నామరూప దృష్టి తత్వ దృష్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే శుంగం అంటే కార్యం వెంటనే నేట అనోలం భవిష్యత్ దీనికి మూలం లేకుండా ఉండదు నెగిటివ్ మూలం లేనిదేమీ అది ఉండదు తప్పనిసరిగా మూలం ఉంటుంది కాబట్టి ఆ మూలాన్ని మనం తెలుసుకోవాలి అంటే కార్యబుద్ధి నుంచి కారణ బుద్ధికి మనస్సుని కార్యబుద్ధి నుంచి కారణ బుద్ధికి తీసుకెళ్ళాలి సో ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ దాడుకుంటున్నారనుకోండి ఒక బ్రదర్ అంటాడు ఇది నాది అది నీది నాది నీకు ఇవ్వను నీది నాకు అక్కర్లేదు అని ఒకటి అంటారు ఇంకొకటి అంటాడు నువ్వు నేను అనే భేదము కల్పితం మనందరం ఒకే తల్లి బిడ్డడం పైగా ఒకే పరమేశ్వరుని యొక్క సంతానం యు అండ్ ఐ డిఫరెన్స్ ఈజ్ టెంపరీ ఇన్ రియాలిటీ వీఆర్ యునైటెడ్ ఇన్ బ్రహ్మన్ అని కోసం ఇద్దరు ఇద్దరు మా దెబ్బలు అనుకుంటున్న సందర్భంలో ఒకడు ఎలా అంటాడు ఒకడు అలా అంటాడు దీంతో కార్యబుద్ధి ఎవడిది అది నీది అది నాది అన్నవాడు కార్యబుద్ది సంతానమే అంత ఈశ్వరుడిదే నీది నాది అనేది కల్పితాం అన్నదానికి కారణం ఇది అంత డిఫరెన్స్ అంత డిఫరెన్స్ ఉంది ఇద్దరు బ్రదర్స్ ఐదు వందల రూపాయల కోసం కొట్లాడుకుంటున్నా ఐదు వందల రూపాయల కోసం ఇద్దరు బ్రదర్స్ ఇచ్చేనండి మీకు అని ఈయనంటారు నువ్వు ఇవ్వలేదురా అన్నాయా అని లాభంటారు ఇంకోసం దెబ్బలాడుకుంటున్నావు ఎదురు అడుగుంటే నేను ఇద్దరు సోదరులు అయ్యండి మీరు దెబ్బలాడుకుంటుంటే మాకు సిగ్గుగా ఉండండి మేము పిల్లలం చిన్నవాళ్ళైనా మీరు పెద్దవాళ్ళు అయింది అలా దెబ్బలాడుకుంటుంటే సిగ్గుగా ఉంది అంటే దాంట్లో ఆయనకి వెళ్ళమండి మీరు దానికి డబ్బులు చెప్తావు నువ్వు ఇస్తావు ఐదు వందలు మీరిద్దరు దెబ్బలాడ్డం మానేసి మామూలుగా సింపుల్గా ఉందండి మీ ఐదు నేను ఇస్తాను మీ జగలాత కట్టడి చేయటానికైనా నేను ఇస్తాను అయ్యోందరే పరమార్థంలో దుఃఖమాలి అని సో ఈ విధంగా కార్యదృష్టి కారణ దృష్టి కాబట్టి కార్యదృష్టిలో బతకూడదు కారణ వెళ్ళాలి సో భాష్యం చూద్దాం ఏం స్వటితనామ ప్రసిద్ధి ద్వారేణీవస్య సత్యస్వరూపం జగతో మూలం దర్శయత్వా ఆహా శంకరులు అంతకు ముందు జరిగిన సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి మార్పు సెక్షన్ అంటే సెక్షన్ ఒకటే టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి వస్తున్నాం స్వపితి నామా పూర్తి చేసి అశిష్య శక్తి నామాలోకి వస్తున్నాం ఆ గడిచింది ఏమిటో చెప్పి దాన్ని రాబోయే కనెక్ట్ చేస్తున్నాడు ఏం ఈ విధముగా జీవస్థతే సత్యస్వరూపం జగతో మూలం జీవుని యొక్క యథార్థ స్వరూపమేది but what are you no no i am a mr somaso -so. come on you cannot be mr somaso that is a name given to you by somebody else i tell you the name peru ni yatharth swaroopam emi nenu phalam avaru kuttu kodanu no you are not be that, that okay you are that thani ni yatharth swaroopam avadu yaru kadukuna putta mundu kuda nu unnav tarvata 24 gantalu puttruduga undavu puttrulu 24 gantalu puttruduga untaru అమ్మ అమ్మ అంటే ఇరవై నాలుగు గంటలు పుత్రుడుగా ఉంటే వీధిలోకి వెళ్లరా అని అమ్మగారే అంటారు కూడా కాబట్టి ఇరవై నాలుగు గంటలు పుత్రుడుగా ఉండడు ఇరవై నాలుగు ఏ రిలేషన్షిప్ ఉండదు ఆ రిలేషన్షిప్ ఆ సందర్భానికి ఆ సందర్భం ఇపోగానే కాదు ఇది మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి కూర్చుని ఉన్నారనుకోండి కూర్చుండేవాడు బెంగళూరు ప్యాసింజర్స్ అందరూ డేట్ త్రీ నుంచి వెళ్ళండి అంట మీరు బెంగళూరు ప్యాసింజర్ డేట్ బోటింగ్ పాస్ వేసుకుని అక్కడ కూర్చుని ఇప్పుడు అది మిమ్మల్ని అడ్రస్ చేసినట్ట కదా who addresses me. So that lady is addressing you in person. Why? Why she should address you? That is her connection to you, aren't you? You are the regular passenger, I tell you. So then, now are you the regular passenger permanently? What is that? You are there. It's so all a incident. But that is not your reality. Then what is my reality? What is that? so my reality is existence unki swayam prakashamaina asat bhayam adina reality then what is the reality as this world jagatav moham adha ha kabe tu yetu jeevasya satya swarupam tati jagate moham so the mystery of the individual mystery en edukalalsuttindi ventane teliyidukana oka rahasyam ganaka దీని యొక్క యథార్థ స్వరూపం రహస్యం కనుక అది ఎంత రహస్యం అంటే నేను మహాత్ములు ఉన్న వాళ్ళు కూడా తప్పులో కాలువేస్తూ ఉంటారు తెలుసుకోలేకపోతూ ఉంటారు అంతట రహస్యం సో ముహ్యంతి సూరయ భాగవతంలో ఉంటుంది అయితే ఎస్మిన్ సూరయ ముహ్యంతి దేని విషయంలో విద్వాంసులు మోహాన్ని పొందుతూ ఉంటారో అని కాబట్టి అది వ్యక్తి యొక్క యథార్థ స్వరూపము ఈ సమిస్త దెన్ జగత్ యొక్క పేార్థ స్వరూపం కూడా నిస్తరీయే ఇట్స్ మిస్టీరియస్ వర్డ్ అండ్ సారీజెనిస్ అిస్టరీ ఈ ఆకాశం ఈ వాయువు ఈ పృతీయులు ఈ అప్పులు దేవ అనేది ద మిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ ది మిస్టరీ ఆఫ్ ది ఇండివిజువల్ ఆర్ వన్ అండ్ ది సేమ్ అది ఈ సత్యాన్ని స్వపితి నామ ప్రసిద్ధి ద్వారాగా నిరూపించి చెప్పారు వీరు జీవుడుగా ఉన్నవాడు ఆ స్వపితి నామ పొందినప్పుడు తన స్వరూపంలో చేరిపోయాడు ఏదో అవరూపమో షట్ షట్ అంటే ఏ సత్తు నుంచి అయితే తేజోబంధాలు వచ్చి త్రివిరత్కరణం ద్వారా ముఖ్యం జరగకంతా ఉత్పన్నమైనదో అదే సత్ లో వీడు కలిసిపోయాడు అని స్వపిత నామ ప్రసిద్ధి ద్వారా వీడు స్వరూపము జగన్మూలమైన సట్ అని నిరూపించాడు నిరూపించి ఇప్పుడు ఇంకా ఆహా ఇంకా చెప్తున్నాడు తండ్రి కొడుక్కి ఇంకా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అన్నాది కార్య కారణ పరంపర జగతో మూలం ఇంకా చూపించాలి ద్విదర్శయ ఇవన్నీ సన్నంతాలు దర్శయట చూపించుట ద్రష్టుం అంటే చూచుట చూచుటకు ద్రష్ం ఇచ్చుహో ఏమనవుతుంది దిదృక్సు అవుతుంది అవున దర్శయతం కర్మల ప్రయోగం సో దాన్ని నిచ్ అని అంట కర్మని ప్రయోగంలో చూపించుట చూడటం కాదు చూపించుట ద్రష్టం దర్శయుటం దర్శయటం ఇచ్చు చూపించుట మళ్ళీ అక్కడ సన్నంతం చేస్తే ద్విదర్శయ అని వస్తుంది సో ఇప్పుడు మళ్ళీ అదే చూపించాలని కోరిక ఇది ఇంకా ఉంటే నిరూపించటం జగతో మూలం సత్ అనే విషయాన్నే స్వపితి నామ ప్రసిద్ధి ద్వారా చూపించారు కదా ఇప్పుడు ఇంకో రకంగా ఇంకో రకం ఏమిటి అన్నము నీరు తీసుకో ఈ అన్నము కార్యం దీనికి కారణమే అవుతుంది ఆది శబ్దం చేత అప్పులు తీసుకో అప్పులు కార్యము దీనికి కారణమే అవుతుంది సో అన్నాది కార్యకారణ పరంపరగా అన్నము అప్పులు తేజస్సు ఈ కార్యకారణ పరంపర ఉన్నది తేజస్సు నుంచి అప్పులు అప్పుల నుంచి అన్నం అన్నం నుంచి మతం జగతా ఈ కార్యకారణ పరంపర తోటి దీన్ని ఇది అంతా వెళ్ళి ఎక్కడ అవుతుందండి ఇది సత్యమే విలీనమవుతుంది ఎందుకని అన్నం దేంట్లో అప్పుల్లో అప్పులే తేజస్సులో తేజస్సు సత్యం సో ఈ పరంపర ఎందు కూడా మీకు ఏమి నిర్ధారతమవుతుందంటే జగత్తుకు మూలము సట్ అని నిర్ధారమవుతుంది ఇది కూడా ఆ విధంగా కూడా చెప్తే ఇంకా బాగా దృఢంగా నాటుకుంటుంది మనస్సులో అని ఇప్పుడు అనగరం ఈ రైల్ టు ది సేమ్ పాయింట్ అందుకోసం ఈ ఈ సెక్షన్ వస్తోంది అని ఇది అవతారికగా చెప్పాలి అవతారిగా ఉండాలి ఇక్కడ అంతా మాకంతా కన్ఫ్యూషన్ కదా నేను ముందు అవతారిక గుర్తించి ముందు చెప్పు ఉండాల్సిందే సో ఈ మంత్రానికి ఇది అవతారు మంత్రం యొక్క అక్షణం ఇది సరే మంత్రార్థం మీరు చూసాము ఇప్పుడు మంత్రార్థం యాక్షన అశనాటి పాసే మే సౌమ్య విజానీహి అని మొదలైంది మంత్రం భాష్యకారణం అశనాపి పాసే అశితు అసితుం ఇచ్చా అశనాన్ ఉంది అశనాంతే అయితే అసితుం ఇచ్చా వినాలనే కోరిక కాబట్టి మీకు వ్యాకరణం దాదాపు అశుతమిచ్చా అచనా అవుతుంది కదా అచనా ఎందుకైంది అంటే యా లోపేన యా లోపించిద్ది యాలోపించింది వేద వైదిక ప్రయోగం మీద మనం ఇంకా వ్యాఖ్యానం చేసేది ఏం లేదు వేదానికి ఆ స్వేచ్ఛ ఉంటుంది అంట కాబట్టి యాలోపించింది చాంబస ప్రయోగం అంటే చందహాంత వేదం సో చాంబస ప్రయోగ పద్ధతిని బట్టి యాలోపించింది యా ఉందని అనుకో లోపించినా ఉంది అనుకో మంగళవారం అంటారు మంగళవారం అది మంగళవారం కాదు అమలం ఇచ్చిందే అది అనుకోవాలి అలాగ ఆ ఉంటుంది చోట్ల ఉన్నట్టు అనుకుంటాం అలాగే ఇక్కడ యాగవుపై కాబట్టి ఆ చెమ పిపాస సమస్య ఏం లేదు పాటు ఇచ్చా పిపాసే సమస్య లేదు త్రాగాలనే కోరిక పాటు ఉంటే త్రాగు తప్పు ఇచ్చా పిపాస ఇవన్నీ తుమ్ము తుమ్మున్న చూసినటువంటి క్రియాక్షరా క్రియాదం పుమున్న అలా అని అవన్నీ ఆ ప్రయోగాలు అని వే సో త్రాగాలనే కోరిక పిపాస ఈ రెండింటికి ద్వంద్వసనాశం చేస్తాం అశనా పిపాస రెండు కలిపితేమవుతుంది తే అశనా పిపాసే ఆ రెండు తే అంటే సహ కౌతే తే తాహ రెండు కదా వివచనం ఆ రెండు కలిస్తే అశనా పిపాసే అవుతుంది సో ఇప్పుడు అశనాపిపాసే ఆ రెండింటినీ తెలుసుకో ఆకలిని దప్పికని తెలుసుకో లేదా ఆకలి గప్పిక తెలుసుకోవడం ఏమిటండి అంటే ఆకలి గప్పికల యొక్క మూలాన్ని కారణాన్ని తెలుసుకోమని అర్థం అదేంటున్నారు అశనాపిపాసయో సతత్వం బిజా ఇచ్చేతత్ నేను మీకు ఇంతకుముందు చెప్పాను సతత్వం అంటే కారణం సో ఈ అశనాపి పాసలు వీటి సతత్వాన్ని వీటి కారణాన్ని వీటి మూలాన్ని తెలుసుకో ఉపయోగపడుతుంది అధ్యాత్మంలో అచినాభికాశం ఉన్నాయి వీటి సమాచారం అంటే తెలుసుకోవాలి అధ్యాత్మం గురించి తెలుసుకోవాలండి అధ్యాత్మం గురించి తెలుసుకుంటే మీకు ఉపయోగపడుతుంది చాలా లాభం కలుగుతుంది మనిషి వికాసం వస్తుంది మీద ఏవేవో కల్పనలు చేసుకుంటూ కూర్చుంటే డెవలప్ సెల్ అని పర్పస్ అంత డిపెండ్ కాకూడదు అధిభూతం అంటే చుట్టూ ఉండేది జరగట్ పరేది అనుకున్నారు సో అధిభూతం మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు అధ్యాత్మాన్ని సత్సర్వ్ చేయాలి అధిభూతం చేతన పురుషుడికి అచేతనమైన జగత్తు సర్వీనిగా ఉండాలి కానీ ఈ చేతన పురుషుడు వెళ్ళి అచేతనమైన జగత్తుకి సత్సర్వ్ చేయకూడదు అది కొరకూడదు ఇప్పుడు కుర్రాడు ఉందంటే కప్పులో ఛాయ్ తీసుకొస్తున్నాడు సో నా కొనో నాకు గృహస్థాడు ఆతిథ్యం ఇచ్చే కప్పులో రెండు కప్పులో ఛాయ్ తీసుకొస్తున్నాడు తీసుకొస్తూ ఉంటాడు కుర్రాడు ఇయర్స్ యంగ్ బాయ్ వాడు చేయ జాడు ఎంత కింద పడితే తప్ప పగిలిపోతుంది ఒకసారి ఏమాడు కావాలి ఎందుకు వస్తాడు ఎదుర్కోడు ఈ యజమానం వెళ్ళి వాడిని చాలా కోపడబోయేది ఒకటి పోయాడు నేత డోంట్ ది సో హార్ గట్టిగా చెప్పాల్సిన మాట శ్రద్ద తీసుకోమని గట్టిగా చెప్పాలి కానీ నిజంగా ఎక్సైట్ అయిపోకూడదు కదా కోపాన్ని నటించాలి కానీ నిజంగా కోపం తెచ్చేసుకోకూడదు అన్నాను ఎందుకు అంత కోపం అని అవసరం అయ్యా తప్పలే తవ్వడకొచ్చాడు చేతుల్లోనే జాగ్రత్తగా ఉంటాయి కదా టైట్ ఇట్ ఈజీ అంటే అది నాడు హౌట్ అయితే ఈజీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అంటే నేను చెప్తాను ఈ ఆర్ మేకింగ్ టూ మిస్టెప్స్ ఉంది అంటే అతను అలాంటి ఛాన్స్ నాకు ఇచ్చారు కాబట్టి చెప్పాను అయితే నేను చెప్తాను నా దగ్గర కాఫీ తాజా బయటపడతాను నాకు అటువంటి అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్తాను ఈ ఆర్ మేకింగ్ టూ మిస్టెప్స్ అట్ అది అస్టు పర్చేస్ థౌజండ్ రూపీస్ కాదు ఇది ఎలాంటి పొరపాటు చేయకూడదు శుద్ధమైన కప్పు ఇలా గీతలో వీళ్ళు లేని క్లీన్ కప్పు వర్షిస్ పెట్టుకున్నందుకు క్లీన్ కప్పు ఈ ఫుడ్ హ్యా ఈ పావలాకి రూపాయికి రెండు అలాంటి కప్పులు నేను కొనమన్నా అన్నా ఈ పర్చేస్తాను క్లీన్ కప్పు సో పది రూపాయలు ఏడు రూపాయలు ఇంటికి కప్పు సెట్ ఉంటుందో యాభై రూపాయలు ఇస్తే సెట్ వస్తుంది నడుస్తూ ఉంటుంది ఒక కొంతకాలం అయిన తర్వాత ఏదైనా గేట్లో వెళ్ళిపోండి అతడు వరెస్ అవుతాడు థౌన్ రూపీస్ ఒక కప్పు నిన్ను పదివేలు ఇచ్చి సెట్ పడుకున్నామన్నాడు పదివేలు ఇస్తే ఈ ఫుడ్ నాట్ కూడా ఇట్స్ రాంగ్ వాల్యూ వీఆర్ మేకింగ్ లైఫ్ డిఫికల్ట్ పని చేస్తా ఓకే సెకండ్ మిస్టేక్ ఏమిటి చేతన పురుషుడికి ప్రాధాన్యం ఇస్తావా అచేతనమైన వస్తువుకి ప్రాధాన్యం ఇస్తావా వీటన్ని దీని పుర్రాడి చేతనుడు వారు ఈ తప్పు అచేతనం నువ్వు దేనికి అర్థం చెప్పు ఇస్తావు నేను అంటాను వారు తప్పు దిండి పారేయడమే కాదు వారి వజ్రాన్ని తగలగొట్టినా కూడా నువ్వు దీనికే ప్రాధాన్యమే వాడు అచేతను అచేతనమైన వస్తువుకి ఇంపార్టెన్స్ ఇచ్చి చేతనుడైన వ్యక్తికి ఇంపార్టెన్స్ తగ్గింది అంటే మన దృష్టిలో చాలా దోషం ఉండదు మనకి జల పదార్థములు ఇంపార్టెంట్ కట్టిస్తే చేతనుడైన వ్యక్తికి మనకు ఇంపార్టెంట్ కాదు మహాత్ములు ఉండరు మహాత్ములు ఉంటారంటే చేతనుడైన వ్యక్తి ఈశ్వరులకు సమానం చైతన్యమే ప్రధానం జలం ప్రధానంగా లౌకిక వ్యవహారం కోసం ఏదైనా కోప్పడాల్సి వస్తే కోప్పడచ్చు కానీ యూ షుడ్ నాట్ అదర్ విషయం అని నేను చెప్తాను సో రెండు మిస్టేక్స్ సో ది పాయింట్ ఈజ్ అశనాశగా సతత్వం విచారించింది ఆకలి దక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి కానీ గలకలో ఏముందని తెలుసుకోవటానికి మీరు మీ ఉన్నది బయట ప్రాజెక్ట్ చేస్తారు సో ఇప్పుడు గులాబీ పువ్వు సుందరంగా ఉందంటే వాళ్ళ మనస్సులో సౌందర్యం ఉంటే గులాబీ పువ్వు సుందరంగా ఉంటుంది మనస్సులో సౌందర్యం లాగితే గులాబీ పువ్వు సుందరంగా ఉండదు మనస్సు సుందరంగా ఉండాలి అప్పుడే గులాబీ పువ్వు సుందరంగా ఉంటుంది సో కాబట్టి నీ మనస్సులో ఉండేటువంటి సౌందర్యం నీ మనస్సులో ఉండేటువంటి జ్ఞానము నీ మనస్సులో ఉండే కామక్రోభాలు లోభాలు ఇవన్నీ జగత్తు మీద ఆరోపించబడతాయి ఎందుకే అధ్యాత్మాన్ని తెలుసుకోవాలి అశన పిపాసయో సతత్వం విజాని చేతత్ ఇట్లో కూడా వ్యాహారాన్ని గురించి దట్టిత గురించి దేహము ప్రాణము వీటన్నిటి గురించి బాగా రగడ చేస్తూ ఉండాలి చేసుకోమంటే ఒక రాంగ్ వాల్యూ సిస్టమ్ అలా స్లోగా కరుగుతుంది మంచు కరిగినట్టు కరుగుతుంది ఒక్కసారిగా పోతుంది స్లోగా కరగాలి రాంగ్ వాల్యూస్ అన్ని కరిగి కరిగి కరిగి అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది మనసుకి ప్రసన్నత వస్తుంది దెన్ ఈ స్టాక్ గెయింగ్ వేసిద్దాం అది ప్రాసెస్ మనం జీవితంలో ఏం చేస్తామంటే మీరు అన్నిటా భావించకూడదు చాలా రాంగ్ వాల్యూస్ నిర్మాణం చేసుకుని ఆ వాల్యూస్లో బతుకుతూ ఉంటాం మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సిన్సేట్ వాల్యూస్ సెన్స్ ప్రెషర్ రిలేటెడ్ వాల్యూస్ లో బతున్నాం మోస్ట్ ఆఫ్ దమౌంట్ ఆఫ్ వాల్యూ సిస్టమ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కల్చరల్ కండిషన్ అండ్ రెలిజియస్ కండిషన్ అవి కొన్ని వాల్యూ సిస్టమ్ ని అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సో ఆ వాల్యూస్ తప్పని తెలుస్తూ ఉంటాను ఒకప్పుడు యూ కెనాట్ రిజెక్ట్ ఇట్ ఆల్సో యూ కెనాట్ నేను దేవాలయానికి దేవాలయ విగ్రహ ప్రతిష్ట అవుతుంటే వెళ్ళా లేదంటే సరే వేషాన్ని చూసుకుంటే ముందు నిలబెడతారు కదా వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తారు నేను వెనకాలే ఉన్నాను అందరూ చూడాలని ఎగబడుతున్నారు పల్లెవాళ్ళు చూడడానికి ఎగబడుతున్నారు అని నేను పక్కకు దారిచ్చాను నన్ను ఎవరో దెబ్బ ముందుకు వెళ్ళారు మీరు ముందుకు ముందు సన్యాసి చూడాలండి గ్రహస్థల తర్వాత ముందు మీరు రండి నన్ను తీసుకెళ్లి నాకు అక్కడ ప్రధాన స్థానం ఇచ్చారు ఆ థెరాటిసి టైంకి విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం ఈ లోపల ఒక అమ్మాయి మూడు వేల నాలుగు వేల ఐదు వేల ఉంటాయి చిన్నపిల్ల కొంచెం జుట్టు వేసుకున్న గవర్నమెంట్ ఇస్తే సింపుల్ చాలా వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉంటారు చూడండి చినిపోయిన గవర్నమెంట్ వేస్తుంది జుట్టులోది కూడా చక్కగా కొబ్బై మూడులోది రాసుకునే కొంచెం ఒక పిస్తాం అన్సర్న్ అలాగే వర్ణించగలం వర్కింగ్ క్లాస్ వాళ్ళ పిల్ల బేద పిల్ల ఆ పిల్ల ఏం చేసింది ఈ పెద్దవాళ్ళందరూ కాలంలో సందులో దూరం ముందుకు వచ్చేసింది ముందు రాగానే ఒక ఆయన తీసుకెళ్ళి ఆ పిల్లలు ఇచ్చి కూడా పక్కన పడ ఇరాంగ్ వాళ్ళు చూసి ఇస్తాం చాలా రాంగ్ నేను చాలా ఫీల్ అవుతాను సరే అలా ఉండుతాను సరే నేను మరి అక్కడ నేను చేయాల్సిన పర నేను ముందు చూస్తే అందరూ మిగితాందరూ చూస్తాను సో నేను ముందు చూసేస్తాను ఆ తర్వాత వాళ్ళందరూ చూస్తున్నారు ఆ వాళ్ళు రెండు పళ్ళు తిట్టారు ఈ రెండు పళ్ళు బతుక పట్టుకున్నాను టైం చేయగలరా బతుక పట్టుకున్నా ఒటుకొని వచ్చా ఈ పిల్ల కోసం వెతుక పిల్లదేవుని శ్రీదగన్ మాయని నేను ఫీల్ అయ్యాను కదా ఆ పిల్లలు ఫీలు కాదు దగ్గరికి గురించి పండుగ ఎదుగుచ్చాను ఆ పండు అమ్మాయి చేతిలో పెట్టేదాకా నా మనస్సుకి ఆ ఖేదము తొలగలేదు ఎందుకంటే అతను చేసినా ఎవరు చేసినా చేసిన పని చాలా పర్పాటు అప్పుడు ఆ మాట చెప్ప అసలు విఘ్నేశ్వరుడు ఈ పిల్లలో ఉన్నది డోన్ ఫర్గర్ దాక్తం చెప్పొచ్చాడు ఐదిగ్నావ్ ఇట్ లైక్ ఊళ్ళో విఘ్నేశ్వరుని పెట్టాను కానీ అసలైన విఘ్నేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అది గుర్తించాలి రాంగ్ గాలి చేసి ఇస్తాను సో ఒక్క రోజులో అది కాదు ఇట్ ఎక్స్ వైల్ టు అండర్స్టాండ్ సమ్ షటిల్ థింగ్స్ కాబట్టి ఆ వాల్యూ సిస్టమ్ ఎలా నిర్మాణం అవుతుంది అంటే వివేకాన్ని జాగ్రత్తగా అదేతనే మహాత్ముడు సన్నిధిలో శ్రవణం అందుకోసమే చేయాలి ఎనీవే సో సతత్వం విజాముహి చేత ఓకే ఏదో తత్వం ఏదో చెప్పండి ఆకలి దక్తిగల తత్వం మీరు చెప్తారంటున్నారు ఆకలి చెప్పగలిగి మీరు చెప్పేదే మాకు తెలుసుకునేదే ఉంది ఏదో అనుకున్నాం వాట్ ఎవర్ ఏదో చెప్పండి సమాం వాట్ డేస్ అంటే ఆయన అక్కడ వాక్యం ఏమైందంటే ఎత్రైత పురుష అశిషిషి నామానండి రాష్టం ఎత్ర ఎస్ కాలే ఏతన్నామ పురుషో ఏ కాలము నుండి అయితే వ్యక్తి పురుష అంటే వ్యక్తి ఏతన్నామతి ఈ పేరు గలవాడు ఏతన్నామావతి అనుందా ఉందా ఓకే ఓకే ఇస్గా తా